శ్రీ గురుభ్యో నమరి ఓ శృతి స్మృతి పురాణాలయం నమాగవత్పాదశంకరం లోకశంకరం నా సోపసంగ్రహాదీ నానాభావాదతిరేకాచ్యా ఈ అధికరణాన్ని ముందుకు సాగించి ముందు మీరు కొన్ని సత్యాలని ముందు అర్థం చేసుకోవాలి జనరల్ స్పిరిట్ ఆఫ్ ది అధికరణం ఎలా ఉందో ముందు తెలుసుకోవాలి ఈ సాంఖ్య నిరాకరణమే మొత్తం బ్రహ్మసూత్రాలు ప్రధానంగా సాంక్ష్యుల్ని నిరాకరిస్తారు సాంఖ్యులు అంటే వాళ్ళు తార్కికులు తర్కబలంగా తర్కబలంతో ముందుకు సాగుతారు అంటే కేవలము బుద్ధిని పదును పెట్టి ఆ బుద్ధి యొక్క పదును ద్వారా మనం తత్వాన్ని అంచనా వేసేయగలుగుతాము అనే ఫిలాసఫీతో ముందుకు సాగుతారు వాస్తునకు అతీతము మనస్సునకు అతీతము ఇలాంటి మాటలకి వాళ్ళకి ఇష్టం ఉండదు ఆ తత్వమును మేము బుద్ధిబలంతో సాధిస్తాము అనేటువంటి ఒక పట్టుదలతోటి వాళ్ళు ఉంటారు దాంట్లో గుణం ఉంటుందో ఒక దోషం ఉంటుంది గుణం ఏమిటంటే ప్రతిదాన్ని సైంటిఫిక్గా పరిశీలించటం అనే లక్షణం ఉంటుంది అది గుణం దోషం ఏమిటంటే బుద్ధితోటి మేము సర్వాన్ని తెలుసుకోగలుగుతాము సర్వాన్ని బుద్ధితో తెలుసుకుంటాము కానీ ఆత్మతత్వము బుద్ధికి అతీతమైనది దాన్ని వాళ్ళు మిక్స్ అయిపోతారు సో ఆ దోషం ఉంటుంది తర్వాత సాంఖ్యులు ఈనాడు సైంటిస్టులకి ప్రాచీన కాలపు సాంఖ్యులకి తేడా ఏమీ లేదు ఈనాడు సైంటిస్టులు తగ్గ అబ్జర్వ్ చేసి అబ్జర్వేషన్ బేసిస్ మీద థీరీని పెట్టుకునే హైపోథసిస్ దాన్ని ఫర్దర్గా కన్ఫామ్ చేసుకుంటూ ఎక్స్పెరిమెంట్ బేసిస్ మీద ఆ విధంగా సాగుతుంది సైంటిస్టుల యొక్క స్టడీ పరిశీలన సాంస్సులు కూడా ఆ విధంగానే ఉంటారు అబ్జర్వేషన్కి అనుకూలంగా లేకపోతే వాళ్ళు దాన్ని పక్కన పెట్టడానికి వెనుకాడరు ఉదాహరణకి వాళ్ళు ఈశ్వర అనే ఒక ఎలిమెంట్ని పరిశీలించి మనకు ఉన్న అబ్జర్వేషన్కి అవసరం లేదు ఈశ్వరుడు ఈ అబ్జర్వబుల్ ఫ్యాక్ట్స్ని ఈశ్వరుని యొక్క ప్రమేయం లేకుండా మేము నిర్వహించగలుగుతాము కాబట్టి ఈశ్వర అనే ఎలిమెంట్ను ఒకదాన్ని తీసుకురావడం దాన్ని ఈ జగత్తు యొక్క అండర్స్టాండింగ్లోకి చొప్పించే ప్రయత్నం చేయటం ఇదంతా కూడా అనవసరం అబ్జర్వబుల్ ఫ్యాక్ట్స్ని బట్టి మనం పోతే సరిపడుతుంది అని వాళ్ళ ఫిలాసఫీ అలా ఉంది మరి వాళ్ళని వాళ్ళని మెచ్చుకోవాలా లేకపోతే ఇలా ఏం చేయాలో మీరే నాకు డిసైడ్ చేయాలి ఆధునిక సైంటిస్టులకి కూడా అదే ప్రభుత్వం ఉంటుంది ఎలా ఉంటారు అబ్జర్వేషన్ హైపోథసిస్ తర్వాత కన్ఫర్మేషన్ అలాగే పోతూ ఉంటుంది సైన్స్ సైంటిఫిక్ మెథడ్ అలాగే ఉంటుంది అంతే తప్ప ఈ సైంటిఫిక్ మెథడ్ ద్వారా ఈశ్వరుణ్ణి ప్రూవ్ చేయడానికి కానీ డిస్ప్రూవ్ చేయడానికి కానీ అవకాశం లేదు అని ఓపెన్ మైండ్ తోటి ఉంటారు ఆధునిక సైంటిస్టు సాంఖ్యులలో ఆ ఓపెన్ మైండ్ కూడా కొరబడింది వాళ్ళు క్లోజ్ చేసి పెట్టుకున్నారు ఏమనంటే ఈశ్వరుడు అనేది ఏదీ లేదు అని సెటిల్ చేసేసుకున్నారు ఆధునిక సైంటిస్టులు అలా ఉండరు ఈశ్వరుడు మా టాపిక్ కాదు ఈశ్వరుణ్ణి మీరు పెట్టుకుంటే పెట్టుకోండి లేకపోతే మానుకోండి వీ డోంట్ ప్రూవ్ ఈశ్వర వీ డోంట్ డిస్ప్రూవ్ ఆ ఈశ్వర అని వాళ్ళు ఓపెన్ మైండెడ్గా వాళ్ళు ఆ తేడా ఉంది బట్ ఫర్ దాట్ సంఖ్యలు చాలా సైంటిఫిక్గా అబ్జర్వ్ చేయటం ఇలాంటి దోషాలు ఉన్నప్పటికీ జగత్తుని తత్వాలను బాగా పరిశీలించటం వాటిని క్యారెక్టరైజ్ చేయటం కేటగరైజ్ చేయటం కౌంట్ చేసుకోవటం వాళ్ళకి పేరు అలా వచ్చింది సాంక్షలు క్యారెక్టరైజ్ క్యాటగరైజ్ అండ్ కౌంట్ ఇది వాళ్ళ పని పరిశీలించి విభాగం చేసి లెక్క పెట్టి చార్ట్స్ తయారు చేసి వాళ్ళ పని సంఖ్య అందు వాళ్ళకి ఆ పేరు వచ్చింది సాంఘ్యులు వీళ్ళకి నాయకుడు కపిలుడు ఇది సాంఖ్యుల యొక్క వైశిష్ట్యం వాళ్ళ గుణదోషాలన్నీ చెప్తున్నాను మీకు ఇంకొంచెం పవర్ ఇవ్వండి ఏంటి ఇక ఓకే ఓకే వాళ్ళ గారు ఉంటుంది నేనే పెట్టాను సో సాంఖ్యుల యొక్క ప్రభుత్వలా ఉంటుంది ఇక్కడ బ్రహ్మసూత్రాల్లో సాంఖ్యలను నిరాకరించడమే ప్రధాన కార్యక్రమం మిగతా సిద్ధాంతాలను కూడా ఖండిస్తారు కానీ మెయిన్గా సాంఖ్య అంతేతనే మళ్ళీ ఇంకో అధికరణం క్షమసాధికరణం సాంఖ్య నిరాకరణమే దానికి ముందున్న ఆనుమానికాధికరణం కూడా సంక్షేమత నిరాకరణమే ఇది కూడా అటువంటి ఇది ఒక జనరల్ స్పిరిట్ మీకు నేను చెప్పాను ఒకటి రెండవది వేదాన్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండాలి వేదమంతో ఉండాలి అంటూ ఉంటే మీ మీ సిద్ధాంతానికి ఎంతో కొంత యాక్సెప్టెన్స్ ఉంటుంది సొసైటీలో వేదం అనాలి అని చెప్పనే వేదిక్ మ్యాథమెటిక్స్ అంటాడు దాంట్లో వేదమే ఉండదు దాంట్లో వేదమే ఉండదు నాకు మీరు వేదిక్ మ్యాథమెటిక్స్ పుస్తకం తీసి దీంట్లో వేదం ఏమిటో చెప్పండి అంటే వాడు ఇది వేదం అంటాడు అలా చెప్పకూడదు అవ వేదిక్ అని చూపించి మీరు అది వేదం అనుకోండి అక్కడ ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములా ప్రకారం మల్టిప్లికేషన్ చేస్తాడు ఆ మల్టిప్లికేషన్ చేయడానికి ఫార్ములా పడతాడు దాంట్లో వేదం ఎక్కడుంది చెప్పండి డైరెక్ట్గా వేదం లేదు ఇండైరెక్ట్గా వేదం ఉందంటే అంటే ప్రతివాడికి వేదంతో ముడిపెట్టుకోండి కంటే మీకు అర్థమైంది కదా తర్వాత వేదిక యాస్ట్రాలజీ అంటారు యాస్ట్రాలజీ వేదం ఎక్కడుంది చూపించుకుండి నాకు ఎక్కడ వేదం ఉండదు రాహువు కేతువు వేదంలో ఉండరు మీకు తెలుసు రాహువు కేతువు వేదంలో ఉండదు సో కాబట్టి వేదమే ఉండదు అక్కడ సో శుక్రుడు వేదంలో ఉండడు వేదంలో మంత్రం ఉంది శుక్రంతే అన్యద్ జతంతే అన్యద్విశురూపే అహనీ ద్యౌరి వాసి విశ్వాహి మాయా అవశిష్ ధావో భద్రాతే పోషన్నిహరా తిరస్సు అనో మంత్రం ఉంది ఈ మంత్రం వీళ్ళు శుక్రుడికి పెట్టుకున్నారు ఈ మంత్రాలు శుక్రగ్రహానికి పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నారో తెలిసినా శుక్రమ్మ ఉంది కనుక అది శుక్రగ్రహానికి చెందిన మంత్రం కాదు అది సూర్యుడికి పోషణం లేదు పోష పోషణం లేదు సూర్యుడికి సంబంధించింది సూర్యుడు ఓ సూర్యదేవత నీవు తెల్లని పొగలను నవలని రాత్రిని నువ్వే అని శుక్రం అంటే తెల్లని పొగలవు అర్థం దానికి శుక్రదేవతకి సంబంధం ఏమీ లేనే లేదు నీకు అర్థమైంది ఇవి ఎవడు చెప్పడు మీకు కాబట్టి శుక్రం అని పెట్టుకుంటు దాంట్లో వేదమేమి ఉండదు శని రాహు కేతు ఇవేమీ వేదంతో సంబంధం లేదు వేదంలో కేతువర్ణ కేత వే పేషవ మధ్య అపేషేషముషద్ధిరగాయథాహ అని కేతుమంతంగా పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నారో తెలిసిన కేతుమ్మనుంది కాబట్టి ఆ కేతు శబ్దానికి కేతుగ్రహం అని అర్థం కాదు అక్కడ కేతు అంటే ధ్వజం అర్థం సో వేదిక ఆస్ట్రాలజీలో వేదం ఎక్కడుంది లేదు కానీ వినేవాడికి చెప్పి వినేవాడికి చెప్పేవాడికి వినేవాడు లోకువా వినేవాళ్ళు వాళ్ళకేం తెలియదు వేదం అంటే కాబోసం సంతోషపడ్డామే తప్ప కాబట్టి వేదికేష్టాలు ప్రతిదీ వేదమే సంఖ్యాశాస్త్రం వేదిక సంఖ్యాశాస్త్రం ఏది పడితే అది వేదం అయ్యప్ప కూడా వేదంలో ఉన్నాడంట శాస్త్రాన్ని ఉంది అయ్యప్ప అంత సురవిష్ట శాస్త్ర జ్ఞానా మనోమంత్రం అదో అయ్యప్ప వేదంలో ఏదో ప్రతిదీ వేదమే వేదం అంటే కానీ నిలబడడానికి కష్టం ఈ సమాజంలో మీకు దృష్టాంతం ఏంటంటే వేదం పేరు చెప్పుకుని చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్మేడన్న సామెతని వేదం పేరు చెప్పుకుని ఈ అవకతవక వ్యవస్థలన్నీ ముందుకు సాగిపోతున్నాయి వేదం పేరు చెప్పలేదు కాబట్టి గొప్ప తత్వశాస్త్రము బుద్ధిజం దేశం నుంచి బయటకు వెళ్ళిపోయింది సారవంతమైన శాస్త్రం బయటికి వెళ్ళిపోయింది ఎందుకని వాళ్ళు మేము వేదం వాడడం అని అనలేదు వాళ్ళు వీళ్ళు అడిగారు కదా మీరు వేదానికి సంబంధించిన వాళ్ళంటే మాకేమో సంబంధం లేదన్నారు అంత మాట అని చెప్పేసి వాళ్ళని కరిమేశారు దేశం ఇప్పుడు దేశంలో బౌద్ధం ఎక్కడుంది వియత్నాంలో ఉంది చైనాలో ఉంది క్యూబెట్లో ఉంది తప్ప భారతదేశంలో లేదు వేదం అని చెప్పేసి వేదం వేదం అని చెప్పేసి వీళ్ళు ఈ అవకతవక అరకొర సిస్టమ్స్ అని అవి సిస్టమ్స్ కావు అవి మూఢ విశ్వాసాలు అవన్నీ కూడా వేదం పేరుతో సమాజంలో చలావణీ అయిపోతూ ఉంటాయి కాబట్టి సాంఖ్యులు కూడా మేము వేదానికి చెందిన వాళ్ళమే అని అంటూ ఉంటారు అందుకోసం ఇక్కడ నిరాకరణ చేయాల్సి ఉంటుంది కాదుగా నీకు వేదానికి సంబంధం లేదు అని చెప్పాలి మరో చెప్తారు ఆ మంత్రం మాదే అంటాడు కాదు ఆ మంత్రం మీది కాదు అని చెప్పాలి అది సంక్షోభ సంగ్రహాధికరణం అదే ఇంతకుముందు అయ్యింది ఇంతకుముందు ఏం చెప్పాం అజామేకాం లోహిత శుక్రకృష్ణం అనే మంత్రం మాదే అంటే వాళ్ళు కాదు మీది కాదు ఇది మీకు చెప్పేదానికి మంత్రానికి సంబంధమేం లేదు అని మనం ప్రూవ్ చేశాం ఇప్పుడు కూడా అలాంటిదే మరో మంత్రానికి సంబంధించి చర్చ ఇది రెండవ అంశం మూడవ అంశం వైదికూలలో ఒక ధోరణి గలదు ఈ ధోరణి ఏమిటంటే వచనాత్ ప్రవృత్తి వచనా నివృత్తి అనే ధోరణి వాడికి ఒక వచనం ఉండాలి ఆ వచనం యొక్క ముందు వెనుక వాడు చూడడు దాని గుణం దోషం వాడు పరిశీలించడు వచనం ఉండాలంటే వచనం ఉంటే ప్రవృత్తి వచనం ఉంటే నివృత్తి గోదావరి నదిలో ఫలానా వేటినాడు పుష్కరుడు ప్రవేశిస్తాడు నువ్వు పుష్కరుడు ఎవరు దేవత ఈ ఉన్న దేవతలు సాగినట్టుగా పుష్కరుడు మరో దేవత అగుదిలి ఎవరో పుష్కరుడు మీకు తెలిస్తే చెప్పండి మరి మీరు పుష్కరాలు పుష్కరాలు పుష్కరాలు పుష్కరాలు స్నానాలు చేసి వచ్చారు కదా చెప్పండి ఏమిటో మీకు ఏం తెలుస్తుందో పుష్కరుడు ఏమని తెలుస్తుందో చెప్పండి నాకేం తెలియదు పుష్కరుడు ఏంటి చెప్పండి ఎవరికైనా తెలిస్తే పుష్కరుడు ప్రవేశిస్తాడు నదిలో ప్రవేశిస్తాడు పుష్కరుడు ఎందుకు ప్రవేశించడం ఎక్కడున్నాడో అక్కడే ఉండొచ్చు కదా అలా కాదు ప్రవేశిస్తాడు ప్రవేశిస్తే ఏమవుతుంది అప్పుడు స్నానం చేస్తే మీకు పుణ్యం వస్తుంది వచనం ఎక్కడుంది సాంఖ్య కాంద్ర పురాణంలో ఉంది అక్కడ కాంద్రపురాణంలో నర్మదాఖండం దేవాఖండం ప్రయాగఖండం కాశీఖండం భీమఖండం గోదావరి ఖండం కూడా ఉండుంటుంది దాంట్లో అలాంటిదేదో ఉండుంటుంది కాబట్టి మొత్తం దేశంలో ఉన్న జనం అంతా రాజమండ్రికి చేర వచనా ప్రవృత్తి స్నానం చేసేప్పుడు చేతిలో మట్టి తీసి గోదావరిలో ఎందుకు వీళ్ళు గోదావరిలో మట్టి లేదా ఎందుకు వేయడం స్నానం చేయడం అని కాదు ముఖ్యం తప్ప మట్టి తీసి గోదావరిలో వేయడం ఎందుకు కాదు వెయ్యాలని ఉంది వృత్తిగా ప్రేక్షకే సంస్కృతం మాట ఏముంది శ్లోకం ఒకటి చెప్పడం ఎక్కడో ఉంది ఆ స్కానంలోనే ఉండి ఉంటుంది మట్టి గోదావరిలో వేయాలి అనేప్పటికీ అందరూ కూడా గుప్పల మట్టి ఎక్కువ మట్టి వేస్తే పుణ్యం ఎక్కువని కొంతమంది బుట్టలు బుట్టలు బొట్టలు అక్కడ కొత్తగా కట్టినటువంటి ఘాట్ వీళ్ళు కొత్తగా ఘాట్లు కట్టారు ఇదో కార్యక్రమం ఆ ఘాట్లంతా ఈ మట్టి ఆ మట్టి రేగడి మట్టి నల్ల రేగడి రాజమండ్రి చుట్టుపక్కలంతా నల్ల రేగడి ఆ మట్టితోటి ఆ ఘాట్లన్నీ కూడా అసలే అసలే శుభ్రంగా పెట్టుకోవడం అలవాటు ఎవరికీ లేనే లేదు అందులో జనసంఖ్య ఎక్కువ ఆ ఘాట్లంతా కూడా చాలా స్లిప్పరీగా తయారైపోయాయి దీనికి తోడు వీఐపీ కల్చర్ తోడైంది సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ టెర్రరిజం ఇది అది అన్నీ కలిసి ఈ ఈ మొత్తం అంతా కలిపి తొక్కిసలాటో ఒక నలభై మంది ప్రాణాలు పోయాయి ఏమిటిగా ఈ ప్రారంభం అంటే వచనాత్ ప్రవృత్తి వచనం నివృత్తి వచనం ఉండాల్సి వచనం ఉంటే సరిపడుతుందా అనుభవం ఉండక్కర్లేదు అనుభవం అక్కర్లేదు వచనం ఉంటే సార్ ఈ వచనం ఎక్కడి నుంచి వచ్చింది తత్వమశీ అన్నది వచనం జీవేశ్వరుల ఐక్యాన్ని బోధిస్తుంది మీరు నేను చెప్తున్నదంతా సందర్భంగానే ఉందనుకుని చెప్తున్నాను కొంచెం ఓపిక పెట్టండి ఏమన్నా ఇంకా దాంట్లో చదవడం ప్రారంభిస్తే అది అర్థమైనంత అవుతుంది మిగిలిన నేర్పించిపోతుంది దాన్ని తెలిసి దాకా ముందు దాని బ్యాక్గ్రౌండ్లో మీకు చెప్తున్నాను సో వాట్ వాట్ సేంగ్ వచనం తత్వంశైన వచనం ఉంది జీవేశ్వరుల యొక్క ఐక్యాన్ని చెప్పింది జీవుడు ఈశ్వరుడు ఒక్కటే ఎందువల్ల తత్వమసి అయిన వచనం ఉంది కాబట్టి వచనం ఉంది కాబట్టి ఐక్యమా ఆ వచనం ఎక్కడి నుంచి వచ్చింది అనుభవం నుంచి వచ్చింది కదా అండి ఒక మహర్షి యొక్క అనుభవం నుంచి తత్వమసి వచనం వచ్చింది ఆ వచనం నుంచి నీవు అనుభవంలోకి దాన్ని తెచ్చుకోవాలి వచనం ఈజ్ ఓన్లీ ఎ బ్రిడ్జ్ ఆ మహర్షి అనుభవానికి మన అనుభవానికి మధ్యలో వచనం ఈజ్ అ బ్రిడ్జ్ ఆ అనుభవం వచనంగా పెట్టుకుని ఆ వచనం నుంచి మళ్ళీ అనుభవంలోకి రావాలి అయితే మహర్షులు అనుభవాలు అన్నీ పోయాయి అయిపోయినది ఆ వచనాలు మిగులు ఉన్నాయి ఈ వచనాలను అనుభవంలోకి తెచ్చుకోవాలనే దృష్టి కూడా పోయింది సామాన్య జనంలో పోవడమే కాదు శాస్త్రం చదువుకున్న విద్వాంసుల్లో కూడా లేదా దృష్టి వేదాంతం చదువుకుని కామ్యకర్మలు చేసుకుంటూ ఒక ఆక్షేపం చేస్తూ ఉంటారు శాస్త్ర పండితులు కామ్యకర్మల్ని చేస్తూ ఉంటారు చదువుకున్నది వేదాంతం అలా ఉంటుంది కాబట్టి వచనాన్ని అనుభవంలోకి వచ్చి లేని లేదు వచనం ఎప్పుడైతే అనుభవంలోకి రావడం మానేసిందో ఇంకేం మిగిలింది నమ్మకం వచనం మీద విశ్వాసం కాబట్టి వచనం ఉంటే సరిపడుతుంది ఆ వచనం వేద అయితే చాలు నేను చెప్పింది కరెక్ట్ నేను చెప్పేదానికి వేదంలో వచనం ఉండాలి అంటే నేను చెప్పింది కరెక్ట్ వేదంలో వచనం లేకపోతే దానికి బలం తగ్గిపోతుంది కాబట్టి మేము చెప్పేదానికి వేదంలో వచనం ఉంది అని ప్రతి వాడు కూడా వాడు చెప్పేదానికి వేదంలో ఉంది అని ముడి పెట్టుకుంటూ ఉంటాడు వేదంలో వేదం అంటే ఏమిటి అది ఐడియా ఉండదు వేదం అంటే ఏమో నాలుగు వేదాలు ఓకే ఒక వేదం తీసుకో దాంట్లో ఏమి ఏమో మంత్రాలు ఉంటాయి అంటే వీళ్ళకి తెలుసున్న జ్ఞానం అక్కడితో సరే ఇగో ఇలా పోతూ ఉంటుంది ఈ పరిస్థితిలో ఒక అయ్యప్ప భక్తుడు వచ్చి మా అయ్యప్ప వేదంలో ఉన్నాడు ఎక్కడి నుంచి వచ్చేట శాస్త్రాజ్ఞానమనుగా శాస్త్ర అంటే అయ్యప్పని కాదయా శాస్త్రాంటే అయ్యప్పే మీరేం తెలుసు ఎక్కడికి వెళ్ళడానికి అడిగి చూడు శాస్త్రాంటే అయ్యప్ప ఉన్నాడు అదే శాస్త్ర అయ్యప్పని కాదురా బాబు శాస్త్రీ ఇది శాస్త్ర అదంతా పడితే అవసరం అదిగో మా అయ్యప్ప అదే తర్వాత దుర్గాదేవి వేదంలో ఉంది ఎక్కడరా వేదంలో దుర్గాదేవి ఎక్కడ కనపడింది అంటే చూడు దుర్గహా జాత వేదస్ సింహున్న నావాదు కాతిపరుషీలందిగా దుర్గహా అంటే అది దుర్గాదేవి కాదురా బాబు దుర్గము అంటే మనకు అద్దొచ్చినటువంటి పెద్ద ఆటంకము దానిని పోగొట్టే దేరుగుడు పుణ్యంగం పుణ్యంగం ఎక్కడా దుర్గాన్ని స్త్రీలంగ శబ్దం ఒక్కటి చూపించండి మీరు జాత వేదశే సునవా నసోమరాతి యతో నిధహాతి వేద సనఃపరు సతటి దుర్గాణి దుర్గం దుర్గే దుర్గాణి నపూర్సుకోలేదు బహువచనం పుష్ప చూపించండి ఎక్కడ ఒక్క చోట దుర్గా అని ఆకారంతో స్థిరించ శబ్దం చూపించండి మొత్తం అవాజ్ మా దుర్గా లేదు దత్తాత్రేడు మూడు తలలు ఉన్నాయి ఎక్కడ వేరంలో ఉంది ఎక్కడ చూపించు అంటే త్రయ త్రి అంబకం అది కాదు రోము ఇది త్రీ ఉంటుంది మాదే ఈ రకంగా మతం అంతా కూడా కల్లగాపులగమైపోయి అల్ల కల్లోలం చేసి పెట్టి ఏ తత్వాన్ని సరిగ్గా తెలుసుకోవటానికి వీలు లేని పరిస్థితిని మన వాళ్ళు పెట్టారు ఇది ఈ రకమైన అవ్యవస్థ అంటే డిజార్డర్ ఇప్పుడు ఆ రోడ్డు మీదకి వెళ్ళి స్ఫోటం నడిపి చూడండి ఎలా ఉంటుందో ఆ లైట్ ఓ రకంగా ఉంటుంది వెళ్ళి వాడు ఎదుగుతూ వచ్చినట్టు వాడిపోతూ ఉంటాడు ఆ రకంగా వెరీ విజార్డే ఏదైతే కలదో దీన్ని శాస్త్రంలో ప్రవేశపెట్టేసి తత్వంలో ప్రవేశపెట్టి మతంలో ప్రవేశపెట్టి చాలా కలగా పలదం చేసి అల్లకల్లోలం చేసి పెట్టారు దీన్ని అందరినీ శుద్ధి చేయడం కార్యక్రమాన్ని శంకర భగవత్పాదులు చేపట్టి బ్రహ్మసూత్రంలో ఈ సాంఖ్యులు ఇలాగంటి ఇలాగంటే అల్లకల్లోల పలికి వాళ్ళలో సాంఖ్యులు తక్కువ వాళ్ళు కాదు వాళ్ళు చేసినటువంటి పొరపాట్లను సర్దుబాటు చేసే ప్రయత్నం మనకి అధికారంలో కనపడుతుంది ఓకే ఇప్పుడు చదవాలి నా సంఖ్యోపసంగ్రహాదతి నానాభావాదతిరేకాచ ఇక్కడ వాక్యం ఎలాగంటే సంఖ్యోపసంగ్రహాత్ సాంఖ్య పరిగణితం ప్రధానం జగత్కారణం అంటారు అంటే సాంఖ్యులు చెప్పినటువంటి ప్రధానం ఏదైతే కలదో అదే జగత్ కారణము బ్రహ్మ కాదు ఎందుకంటే సాంఖ్యులు ఒక లెక్క సంఖ్య ఒక కౌంటు వేసుకున్నారు ఆ కౌంటు వేదంలో ఉంది సాంఖ్యులు చెప్పిన కౌంటునే వేదం కూడా గ్రహించి మనకి అందజేస్తోంది కాబట్టి వేదం చెప్పిన కౌంటు సాంఖ్యులు చెప్పిన కౌంటు సరిగ్గా సమానంగా సరిపడుతున్నాయి కాబట్టి సాంఖ్య సిద్ధాంతమే కరెక్టు అని పూర్వపక్షం దానికి సిద్ధాంతం ఏంటంటే నా అది కరెక్ట్ కాదు పూర్వం ఏమిటి చమసమత్ అని చమస్తానం ఉంది సాంఖ్య పరిగణితము కాబట్టి అదే సాంఖ్య సిద్ధాంతమే కరెక్టు అంటే నా అన్నారు ఇంకో హేతువు చెప్పారు ఏమిటి సంఖ్యోపసంగ్రహము అంటే మేం చెప్పిన సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి వేదంలో చెప్పిన సంఖ్యలు అవే చెప్పింది వేదం ఇది ఎలా ఉందంటే మేము శాస్త్ర శాస్త్ర అంటూ ఉంటాము అదే వేదం చెప్పింది లేకపోతే మేము త్రీ మూడు తలలు మూడు తలలు అదే వేదం చెప్పింది అని అన్నట్టు అలాగా మేమేమో ఇరవై ఐదు ఇరవై ఉంటాం ఆ ఇరవై ఐదే వేదం చెప్పింది కాబట్టి దీన్ని సంఖ్యోపసంగ్రహము అంట సంఖ్యను స్వీకరించుట ఉపసంగ్రహం అంటే స్వీకరించటం వేదము సంఖ్యను స్వీకరించింది ఏ సంఖ్య మా సంఖ్యను స్వీకరించింది కాబట్టి వేదం చెప్పింది మా సిద్ధాంతమే నా కాదు ఎందుకంటే కారణం ఏమిటి నానాభావా నువ్వు అనుకున్న ఐదు ఐదులు వీళ్ళు ఐదు ఐదులు ఐదు ఐదు అక్కడ ఇరవై ఐదు ఉన్నాయి మీ ఇరవై ఐదు వేరు ఆ ఐదు ఐదులు వేరు సో ఎర్రతలపాగా అన్న సాగుత అలాగ ఉండదు సంతలో ఎర్రతలపాగా మా బాహుమరిది ఎవటే ఎర్రదల అందరికీ ఎర్రతలపాగా ఉన్నాయి ఒక్కడికే ఉండాలి లేదు అదో సామెత ఉంది అలాగా ఇరవై ఐదు ఉంది వాళ్ళది వాళ్ళ లెక్క ఇరవై ఐదు అదో వేదం చెప్పింది ఎక్కడ చెప్పింది ఆ వేదం అంటే వేదంలో ఐదు ఐదులో ఉంది ఐదు ఐదులు అని ఉంటే మీ ఇరవై ఐదు నాది ఇంకేది కాకూడదా కాదు మా ఇరవై ఐదే చూడు మీ ఇరవై ఐదు వేరు వాళ్ళ ఐదు ఐదులు వేరు ఐదు ఐదులకినూ ఇరవై ఐదుకి తినలేదు ఇప్పుడు ఐదు ఐదులు ఇరవై ఐదు మంది ఉన్నారని అన్నారనుకోండి దానికి ఐదు ఐదులు ఉన్నారన్న దానికి ఎలా లేదు ఇరవై ఐదు మంది ఉన్నారంటే ఒకరికి మరొకరికి సంబంధం లేకుండా ఓ గుంపు ఉందని అర్థం అదే ఐదు ఐదులు ఉన్నారంటే అర్థం ఏంటి ఐదుగురు కలిపి ఒక పర్టికులర్ గ్రూపు వాళ్ళకి ఏదో ఉంది కారణం ఏదో ఒక రీజన్ని బట్టి వాళ్ళ గ్రూపు ఇప్పుడు పంజాబీ వాళ్ళు ఐదుగురు మద్రాసీ వాళ్ళు ఐదుగురు అలాగేదో ఉంటుంది ఒక బేసిస్ మీద ఐదుగున్న ఒక గ్రూప్ చేస్తాం అలాంటి గ్రూపులు ఐదు ఉన్నాయి దానికి దీనికి తేడా లేదు కాబట్టి నానాభావా ఇక్కడ ఐదు ఐదు గ్రూప్ సిస్టం ఏం లేదు మీరు చెప్పిన ఇరవై ఐదులో కాబట్టి ఆ నానాభావం వల్ల అంటే ఒకదానిదే ఒకదానికి సంబంధం లేని ఇరవై అది కాబట్టి మా వేదల్లో చెప్పిన ఐదు ఐదులు అదే మాట తప్పు కాబట్టి సంగతి సిద్ధాంతం సరికాదు అతిరేకాఖ్య పైగా ఇంకో హేతు ఏమిటంటే మీరు ఇరవై చెప్పారు ఇక్కడ ఇరవై ఏడు చెప్తున్నారు సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు ఐదు ఐదులు అని చెప్పేసి ఐదు ఐదులతో ఆగలేదండి ఐదు ఐదులు ఇంకొకటి ఇంకొకటి ఇరవై ఏడు కాబట్టి సంఖ్య యొక్క కూడా ఉన్నది అసలు ముందు సంఖ్య పుసటదు ఇరవై ఐదు వేరు ఐదు ఐదులు వేరు ఒకవేళ ఎలాగోలా కష్టపడ ఇరవై ఐదుని ఐదు ఐదులుగా సర్దుబాటు చేసుకున్నాం అనుకున్నా ఇక్కడ ఉన్నది ఇరవై కాదు ఎక్కువ ఉంది ఇక్కడ ఇరవై ఉంది ఇరవై కూడా ఉంది ఇన్ని కారణాల చేత ఆ ఇల్లైదులు అనే మంత్రం మీకు చెందిన మంత్రము కాదు కాబట్టి మీ సిద్ధాంతాన్ని వేదము సపోర్టు చేయటం లేదు అర్థమైందండి సూత్రం ఇప్పుడు ఇంత దీంట్లో పడతాం మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది టెక్నికల్గా ఉంటుంది మీకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీకు నేను ఎందుకు చెప్పానంటే అచితరణాన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారనే అభిప్రాయం తోటి నేను బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాను ఏం పరిహృతే అజామంత్రే అజాంత్రం అజాేకాం లోశుక్లకృష్ణం బహ్వీం ప్రజా జనయంతీయుం బహి ప్రజా జనయంతీయుం స్వరూపా అంట మంత్రం అంటే దృష్ణం అక్కడ అజా అంటే కుట్టుకలేది ఏకాటి లోహిక శుక్ల కృష్ణ ఎర్ర ఎరుపు తెలుపు నలుపు రంగులు గలది అని ఉంది అంటే వీళ్ళు సాంఖ్యులు అంటారు నేను చెప్తున్న ప్రధానము అదే ఎలా ఇందిరా అది ప్రధానం అదే ఎలా ఇందిరా అంటే చూడు మా ప్రధానం కూడా పొక్క లేదు కాబట్టి అజ మా మరి అక్కడ కూడా మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి కానీ సత్వజస్తమ గుణాలు మూడు లేవు కదా అంటే అలా సదుబాటు చేసుకున్నాం అక్కడ లోహిత ఎర్రగా ఉన్నది రజోగుణం అక్కడ శుక్లా తెల్లగా ఉన్నది సత్వగుణము అక్కడ కృష్ణ నల్లగా ఉన్నది తమో గుణం చక్కగా రంగులకి సింబల్ కుదిరింది కాబట్టి అజామంత్రము ఆ మంత్రానికి అజామంత్రము అని ప్రారంభమవుతుంది కదా కనుక ఆ మంత్రంలో మా సాంఖ్య సిద్ధాంతం చెప్పిన ప్రధానమే వేరేని చెప్తుంది అంటే కాదు అని మనం చూసాం అజామంత్రే పరిస్థితి అయితే అది పక్కన పెట్టావాడు తిరస్కరించినప్పటికీ వాడు ఇంకో మంత్రం పట్టుకుని ముందుకు వస్తున్నాడు ఒక మంత్రంతో వదలడు ఇంకో మంత్రం పట్టుకుని అదేమిటి పునః అన్యస్మాన్ మంత్రాత్ సాంఖ్య ప్రత్యవతిష్టతే మళ్ళీ ఇంకో మంత్రాన్ని నిమిత్తంగా చేసుకుని మరో మంత్రాన్ని పట్టుకొని ఇదిగో ఈ మంత్రం కారణంగా మా సిద్ధాంతాన్ని వేదము చెప్తోంది మేము వైదికులు తప్ప మరొకటి కాదు అని సంఖ్య సంఖ్యుడు మళ్ళీ ముందుకు ఇంకో మంత్రం పట్టుకొని వచ్చాడు ఓ మంత్రం పట్టుకొని వచ్చాడు అది లాగేసుకుని పోవతలకి ఈ మంత్రం సంబంధం లేదని అది లాగేసుకున్నారు వెళ్ళిపోయి మళ్ళీ వేదం అంతా వేదం మంత్రాలు చెప్పి వాళ్ళని వాళ్ళం పట్టుకుని మాకు తగ్గ మంత్రం ఇంకోటి ఇవ్వడానికి ఉంది అని ఇంకో మంత్రం పట్టుకున్నాడు ఉపనిషత్తులోంచి గో అది కూడా అజామేకా శ్వేతాశ్వత్రం మంది పట్టుకొచ్చాడు ఇప్పుడు బృహదారంతంలోంచి ఒక మంత్రం పట్టుకుంది ఇది మంత్రము ఏమంటావు ఈ మంత్రం మా సాంఖ్య సిద్ధాంతాన్ని సపోర్ట్ చేస్తున్న మంత్రము కాబట్టి వేదం మా మంత్రాన్నే చెప్పుకుని పట్టుకు ఎవటా మంత్రం దర్శన ఎస్ పంచపంచ ఆకాశ ప్రతిష్టి తమే మన్య ఆత్మానం విద్వాన్ బ్రహ్మామృతం ఈ మంత్రం వేద విచార్య మీరు కొద్దిగా వంత్రాన్ని గట్టిగా పట్టుకోండి ఇది మృదాహరణ ఉపనిషత్తులో ఉన్నది కొద్ది దీనికి అర్థం చెప్తారు అండి ఎస్మిన్ దేని ఎందైతే పంచ ఐదు పంచజనా పంచజనులు ఆకాశ్చ ఆకాశము కూడా ప్రతిష్ఠిత ఆశ్రయము కలిగి ఉన్నదో మేవా దానిని మాత్రమే ఆత్మానం ఆత్మనుగా మన్యే కలర్చున్నాను అని ఋషి చెప్తున్నాడు అదేనండి ఆత్మ అంటే అదే ఏమిటి ఆత్మ అంటే అదే అంటే ఏమిటది దేని ఎందైతే అంటే దేని ఎందంటే ఆత్మయంలో అవుతుంది ఏ ఆత్మయందైతే పంచజనా పంచ అక్కడ పేచీ అంతా అక్కడే ఉంది పంచజనాహ పంచ అది ఐదు ఐదు ఇరవై ఐదు మాదే అంటాడు సాక్ష్యుడు అది ఐదైదులు కాదురా బాబు అది మరొకటి నువ్వు దాని పొత్తు నువ్వు ఇరవై ఐదు సరిపెట్టే ప్రయత్నం చేస్తున్నావు ఎటతలపాగా సామెతగా ఉంది తప్ప ఇది సరిగ్గా లేదు అని సిద్ధాంతం వస్తుంది మొత్తానికి అక్కడ మంత్రంలో ఏముంది వీడు అసలు సిద్ధాంతం ఏమిటో అదంతా తర్వాత మనం విస్తారంగా చదువుతాం ప్రస్తుతాన్ని మీరు ఎలా స్వీకరిస్తారు పంచదనులు దేని ఎందు ప్రతిష్టను ఆశ్రయమును కలిగి ఉన్నారో ఉన్నవో అదియే ఏ ఆత్మ ఆత్మకి నిర్వచనం ఓకే అమృతం వినాశము లేని ఆత్మను విద్వాన్ తెలుసుకున్నవాడు బ్రహ్మ బ్రహ్మయే అగురు అమృత వినాశము లేని వాడు అవునాశం అనే ఆత్మస్వరూపాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి వినాశం ఉండదు ఎందుకంటే దానికి వినాశం లేదు కనుక వీడు అదే అవుతాడు కనుక దానికి వినాశం ఉండదు అటువంటి వినాశము లేని ఆత్మయే బ్రహ్మ అని మంత్రం అది దీంట్లో ఆత్మ వినాశం లేదు ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మ అది కాదు ఓకే అదంతా అద్వైత వేదాంతంలో భాగంగా మనకి స్పష్టంగా తెలుస్తూనే ఉంది బట్ దట్ ఈజ్ నాట్ ది టాపిక్ ఆఫ్ డిస్కషన్ కియర్ ఇన్ ఏవే అది కూడా మనకి రిఫరెన్స్ వస్తుంది బట్ ది ఫోకస్ ఈజ్ పంచ పంచ దాని నుంచి మొదలైంది వాడు మొత్తం మంత్రం అంతా ఇది మా మంత్రమే అనడానికి అవకాశం ఉండదు ఎందుకలా తెలిసిన వాళ్ళు బ్రహ్మ నొప్పుకోరుగా ఇక్కడ బ్రహ్ముందిగా అంటే అలా చూడగానే ఇది మారే అంటూ ఉన్నాం ఎర్రతలపాగా చూసేసి వాడు మా బాబు మనదే అన్నా కాదు ఎర్రతలపాగా చాలామంది ఉన్నారంట అలాగమాట అంటే చూడండి ఎలా ఉందో చూడండి ఎంత ఎంత అల్పంగా ఉందో చూడండి అంటే ఒకటి మనిషి దాన్ని ఏమాత్రం పరిశీలించే పని లేదనమాట అలా చూడడం ఇలా కొట్ చేసుకోవడం అంటే ఇంకా దాన్ని పరిశీలించి అరే ఇది మంది కాదుగా అన్నట్టు ఇప్పుడు పల్లెటూరు వాడు ఉంటాడు హైదరాబాద్ వచ్చాడు బస్సు స్టాండ్ ఇంగీబుల్లో దిగాడు మా ఊరు వెళ్ళి బస్సు బస్సు ఉంటుంది అంటూ దిక్కేస్తాడు ఎలా ఎలా ఉంటుంది ఆ బస్సులో ఎవడో ఇరవై మంది కూర్చొని ఉంటారు ఏ డివి కాదండి మా ఊరు వెళ్ళాలి మీ ఊర్లో వెళ్ళేది అని వండిని దింపేస్తాడు అది వెళ్ళిపోతుంది బస్సు మళ్ళీ ఈ లోపల ఇంకో బస్సు మా ఊళ్ళో బస్సు ఉంది అండేయడం ఈ సాంక్షులు అలా ఏడుస్తారు అది కొంచెం ముందు వెనక చూసుకోవడం ఏం లేదు అరే ఐదు ఐదులు అంటున్నాడు రవిడు వాడు ఐదు ఐదులు అర్థం వాడు ఐదు పంచజనులు అంటున్నాడు తప్ప ఐదు ఐదులు అర్థం లేదు అంటే ఏమిటో మరి లోతులో చూడాలి ఐదు పంచజనులు ఒక ఐదు అయితే వినపడుతుంది పంచ రెండోది పంచా ఉంది కాబట్టి ఇక మా ఇదే ఆ జనాహనే మాట పక్కన పెట్టేసి ఐదు ఐదు పక్కన పెట్టి ఐదు ఐదు పది అవుతుంది మీది పాతి అంటే కలపడదు నీచు ఐదు ఐదు ఇరవై ఐదు పద్ధతి ఈ వేదము మంత్రములు ఈ విధంగా తయారు చేసుకుంటారు ప్రవృత్తి అలా తయారైంది అంటే ఇది ఎలాగో అలాగే మయమే వేదము వేదమే మేము అని ముడిపెట్టడం ఇంటెన్షన్ అల్ల అంటే ఐడియాలజికల్ ఇండాక్ట్రినేషన్స్ అలాగే ఉంటాయి ఒక్కసారి ఒక ఐడియాలజీ మైండ్లో ఫిక్స్ అయిపోతే వాడికి ప్రతిదీ అదే రంగుతబ్దాల్లో కనపడుతుంది అది ఒక అంశం రెండోది వాడు బ్రహ్మ ఆకాశం కంటే పెద్దది మా ప్రధానం అని చెప్పేస్తారు వాడికి అడ్డేమీ రాదు బ్రహ్మ అంటే పెద్దదని అర్థం దేనికంటే పెద్దది ఆకాశం కంటే పెద్దది ఏమిటి మా ప్రధానమే అని దాన్ని చెప్పేస్తాడు వాడు చాలా పండితులు వాళ్ళు వాళ్ళు దేవాంతకుడు వాళ్ళు పాండిత్యాన్ని ఉపయోగించి తిప్పేస్తారు మంచు పట్టించు విరిచేస్తారు తిప్పేస్తారు అహం బ్రహ్మాస్మిని ఒక ఆచార్యుడు అహం బ్రహ్మ అహేయం బ్రహ్మ అహం అంటే నేను బ్రహ్మ అంటే అద్వైతం అవుతుంది కాబట్టి అహం అంటే నేనని కాదు అహేదం బ్రహ్మ అంటే విడువ పెట్టదగినది కాదు విడిచిపెట్టకూడనిది బ్రహ్మ అని చెప్పాడు అశ్విని ఏం చేస్తాం ఉత్తమ పురుష ఎక్కవచ్చినాం కదా అంటే దానికి ఏదో చెప్తాడు ఇప్పుడు వాడు ఇప్పుడు ఒక అబద్ధం చెప్తాడనుకోండి ఇంకో ఇష్యూ వస్తుంది ఇంకో ఒక ధని థర్డ్ ఇష్యూ వస్తుంది ఇంకో అబద్ధం చెప్తాడు అలా అబద్ధాలు పోతాడు అంటే ఆ ఇండాక్ట్రిషన్ అలాంటిది కాబట్టి ఈ మంత్రం మా దేని ముందుకొచ్చాడు సాంఖ్యులు ఈ మంత్రం మీద ఎందుకు అయింది ఐదు ఐదులు ఇరవై ఐదు ఉంది దాంట్లో ఇరవై వస్తుంది దాంతో చూపిస్తారు అస్మిన్ మంత్రే పంచపంచ జనా ఇది పంచసంఖ్యా విషయా అపరా పంచసంఖ్యాశ్రూయతే పంచశబ్దర్శనాత్ ఈ మంత్రంలో రెండు పంచశబ్దములు కనపడుతున్నాయి ఎదురుకుండా మన ముందే ఉన్నాయి ఈ రెండు పంచశబ్దాల్లో ఈ గుణకారం ఎలా ఉంటుందంటే ఏడు ఆ ఏడులో ఇంకొక ఏడు విషయమవుతుంది ఏడు ఏడు ఏళ్ళు నలభై తొమ్మిది అవుతుంది అలా వస్తుంది మల్టిప్లికేషన్ ఏడు అంటాడు ఏడు అని ఆ ఏడుకో విశేషణం పెడతాడు విశేషణం పెట్టి ఎటువంటి ఏడు ఏడైనా ఏడు అని పెడితే అప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి దట్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ అంటుంది అప్పుడు నలభై అవుతుంది ఓకే అలాగే ఇక్కడ కూడా రెండు పంచశబ్దాలు కనపడ్డాయి కదా పంచ రెండో పంచశబ్దం చూడండి ఐదు ఎటువంటి ఐదు మొదటి పంచశబ్దాన్ని రెండో పంచశబ్దానికి పంచని శబ్దం ప్రకారం పోతుంది రెండో పంచని శబ్దానికి విశేషణం చేయండి ఐదైన ఐదు అప్పుడు ఐదు ఐదులు ఇరవై ఐదు మల్టిప్లికేషన్ ఆ ఒక పంచశబ్దంలో పంచని శబ్దంలో ఇంకో పంచమశబ్దం విశేషణంగా పెట్టేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది కాబట్టి ఐదైదులు ఇరవై ఐదుగా ఇది తేలుతోంది ఆ ఇరవై ఐదు మాట ఇరవై ఐదు అనే మాట ఈ సాంఖ్యులు తప్ప ఇంకెవరులో అనరు వేదాంతులు ఇరవై ఐదు అంటారా ఎప్పుడైనా విన్నారా మీరు ఉపనిషత్తులు కానీ జేతులు కానీ ఇరవై ఐదు ఇలాగా ఆక్షం వేసినట్టుగా ఎక్కడైనా విన్నారా మీరు లేదు కర్మకాండ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇరవై ఐదు అనరు వాళ్ళు బోలేదో వాళ్ళది ఉండదా వాళ్ళు అగ్ని హోత్రం జ్యోతిస్తాము తప్ప ఇరవై ఈ సంఖ్య బోలం వీళ్ళదే సాంఖ్యులదే కాబట్టి ఇరవై ఐదు అంది కాబట్టి ఇది ఇంకా ఈ చుట్టుపక్కలకి ఇంకా వాళ్ళు రావద్దు అద్వైతులు రావద్దు అద్వైతులకు సంబంధం ఏంటి వాళ్ళని ఒకటి ఒకటి ఒకటే పొద్దున్న లేచింది మొదలుకొని వాళ్ళకి ఏమి ఉంటుంది ఫోన్ కేసులు ఫోన్ రావట్లేదు అద్వైతులకు పండుగ తార్కికులకి నెంబర్స్ గొలవలేదు వాళ్ళకి ఎంతసేపు సప్తపద అర్థాహ అవతలికి పండుగ కర్మ మీమాంసకులు ఉండాలంటే వాళ్ళకి సెన్స్ వద్దు హోమాలు ఉన్నాయి తప్ప మీరు ఒకరికి పండు ఇంకా మేమే మిగిలేవు ఇది మాది ప్రాపర్టీ ఈ వేళ మాది కాబట్టి మేము ఐదుకు కాబట్టి ఇక్కడ పంచసంఖ్యా విషయ అపరాపంచ సంఖ్య రెండుసార్లు సంఖ్య వినపడుతుంది దీంట్లో ఒక సంఖ్యకి రెండో సంఖ్య విషయమగుతున్నది ఐదు ఉన్నాయి ఏ ఐదు ఉన్నాయి ఐదైనా ఐదు ఉన్నాయి అంటే ఐదు ఐదు ఇరవై ఐదు పంచవింశతి సంపద్యంతే కాబట్టి ఇక్కడ ఏమున్నాయి ఇక్కడ పంచ ఉన్నాయి ఎటువంటి పంచం ఉన్నాయి పంచపంచలు ఉన్నాయి అంటే ఏమైందండి పంచవింశతి సంపద్యంతే ఇక్కడ ఇరవై ఐదు ఉన్నది ఓకే తథా పంచవింశతి సంఖ్యయావంత సంఖ్యయా ఆకాంక్ష ఇప్పుడు ఒక ఆకాంక్ష పైకి వస్తుంది ఆకాంక్ష అంటే ఎక్స్పెక్టెన్సీ పైకి వస్తుంది ఐదైదులు అన్నాననుకోండి మీరు ఆగుతారు తర్వాత ఏమన్నా తర్వాత మాట అంటాడేమో అని రెండు నిమిషమో రెండు నిమిషాలు ఆగుతారు నేను తర్వాత మాట అనుకుండగా మళ్ళీ అదే ఐదు ఐదులు అన్నాను ఇంకా మీరు ఉండబట్టలేక ఏమంటే స్వామిజీ ఏమిట ఐదు ఐదులు అని అడుగుతారు దాన్ని ఆకాంక్ష ఎక్స్పెక్టెన్సీ అని ట్రాన్స్లేషన్ ఉన్నాయి ఆకాంక్ష అంటే తెలుసుకోవాలనే కోటిక ఉంటుంది అటువంటి ఆకాంక్ష వస్తుంది ఎందుకంటే ఇరవై ఎప్పుడైతే తేలిందో ఏమిట ఇరవై అంటే ఎప్పుడు కూడా అంకే అంటే సంఖ్య సంఖ్యా వస్తువులకు చెందు ఉంటుంది ఇరవై ఐదు అంటే పళ్ళ కాయల ఆకుల పువ్వుల ఏదో ఉండాలి కదా లెక్కింపదగి ఉంటే లెక్క ఆ లెక్కింపదగిన వస్తువులు ఏమిటి అనే ఆకాంక్ష పుట్టగానే వెంటనే తావంత్యేవచతత్వాన్ని సంఖ్యాయంతే ఒకవైపు మనకు ఆకాంక్ష వేదం చెప్తోంది ఇరవై ఐదు ఏమిటై ఉంటాయా ఇరవై ఐదును అని మనం ఆకాంక్ష భక్తిపూర్వకమైన ఆకాంక్ష వేదం అంటే భక్తి వెంటనే సాంఖ్యులు ఇరవై ఐదు అంటే ఏదో తెలియదాయ్ మాటేసి చూడండి మేము లెక్క పెడుతూ ఉంటాం అని వాళ్ళు లెక్క పెట్టే ఇరవై ఐదు వాళ్ళు ముందుకు పుష్టి చేస్తారు ఆ శ్లోకం ఇది సాంఖ్యకారికలలో మూడవ శ్లోకం ఈ సాంఖ్య కారికలను రచించిన వాడు ఈశ్వర కృష్ణ ఆయన పేరు అది ఆయన ఈశ్వరుడు లేడంటూ ఉంటాడు ఆయన పేరు ఈశ్వరకృష్ణ ఈశ్వరుడు లేడంటాడు ఆ తల్లిదండ్రులు పెట్టిన పేరు దానికి ఏం చేస్తాడు ఇప్పుడు కరుణానికి రాముడు లేడన్నాడు అన్న మొన్నాడే ఆయనకేమో స్ట్రోకో ఏదో వచ్చింది ఏదో ఆత్మా ప్రాబ్లమో ఏదో వచ్చి ఇంటి దగ్గర సీరియస్ అయిపోయాడు అయిపోతే సమీపంలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశాడు ఆ హాస్పిటల్ పేరు రామచంద్ర హాస్పిటల్ రాముడు వేడున్న ఇరవై నాలుగు గంటల్లో రామచంద్ర హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు చక్కగా వైద్యం వాళ్ళు చేశారు తగ్గింది మళ్ళీ ఇంటికి వచ్చాడు సో మొత్తానికి మళ్ళీ రామచంద్రుడేసారు అన్నాము సో వాటెవర్ సో ఈ ఆయన పేరు ఈశ్వరకృష్ణుడు దానికి ఆయన ఏం చేస్తాడు రామచంద్ర హాస్పిటల్ అని ఎవడో పెట్టాడు పేరు కరుణానికి పెట్టిన పేరు దాకా అది అలాగే ఈశ్వరకృష్ణ అనే పేరు ఎవడో తల్లిదండ్రులు పెట్టుకున్నారు ఆయనకేం సంబంధం దాంతో ఆయన ఈశ్వరుణ్ణి నిరాకరిస్తాడు ఆయన మొదటి కారికలో ఏదో ప్రార్థన ఏదో చేస్తాడు కపిల మహర్షిను ఎవడో ప్రార్థిస్తాడు రెండవ కారికలో నేను సాంఖ్యతత్వాన్ని కపిల మహర్షి చెప్పిన దాన్ని మీకు సులభంగా అర్థమయ్యే విధంగా శ్లోకరూపంగా చెప్తున్నానో లేదో అంటాడు అని మొదలు పెడతాడు మొదలుపెట్టడం మొదలుపెట్టడం ఇగో మూడో కారికతో మొదలు కాబట్టి నెంబర్ మూడైనా కూడా శాస్త్రదృష్ట్యా అది ఆరంభంలో ఉన్నట్టుగానే మీరు తీసుకోవాలి అంటే ఏంటి సాంఖ్యశాస్త్రము ఇట్ బిగిన్స్ విత్ డిస్కౌంట్ ట్వంటీ అంటే ఆ సాంఖ్యులకు ఆ ఇరవై అనే అంటే అది సాక్రోసాంకి మోస్ట్ ఇంపార్టెంట్ సెన్స్ వాళ్ళకి అది అది దట్ ఈస్ ది పాయింట్ ఆఫ్ జాయింట్ అది వాళ్ళు తత్వాల్ని లెక్కబెట్టారు ఎలా లెక్క పెట్టారంటే ఈ జగత్తంతా కూడా ప్రధానం నుంచి పుట్టింది ఆ చూడండి పుట్టేది వికృతి అనబడుతుంది దేని నుంచి పుట్టుతుందో అది ప్రకృతి తల్లి కూతురు ఉన్నారనుకోండి కూతురు వికృతి తల్లి ప్రకృతి అలాగన్నమాట ఈ జగత్తంతా ప్రధానం నుంచి పుట్టింది ఆ ప్రధానం దేని నుంచి పుట్టింది అది ఇంకా దేని నుంచి పుట్టలేదు అది అలా ఉంది కాబట్టి దానికి మూల ప్రకృతి అని పేరు అది మూలంలో ఉంది ఇంకా దానికి పైన ఏమీ లేదు సర్వం నుంచి పుడతాయి తప్ప అది ఇంకా దేని నుంచి పుడుతుంది అనడానికి వీలు మళ్ళీ అది అయింది చూడండి భగ సకల భగవంతుని సంతానమే భగవంతుడు ఎవరి సంతానము ఇంకా మళ్ళీ ఎవరికి సంతానం కాదు మూలంలో ఉంటాడు ఆయన మూల ఈ మూల అనే మాటని ఈ మధ్య సిద్ధాంతంలో వాడుతూ ఉంటారు మూల రామ రాముడు కాదు మూలరాముడు మూల అంటే తెలుగు మూల కాదు తెలుగు మూల అంటే ఒక కారణంగా సంస్కృతంలో మూల అంటే ఆది పురుషుడు ఆది ఆది మూల పురుషుడు అంటే ఆది పురుష అనమాట